ప్రభాధి దేవా నీతి మంత్రుల మౌనం చేసాం అబ్రాహ్మ సాకడు గొప్ప దేవ ఆ కలవరి శళ్ళ ప్రభ మా పాపం మా శాభం మా రోగలు మా విసన్ని చడుతాను భరించి మాకు వచ్చే శిక్ష మీరు పొంది మూడు దిన తిరిగి ప్రభా వేసి అలాదివాని శ్రతం ఆ శిక్ష నుంచి మన శిక్ష నుంచి తప్పించి నిత్య జీవంలో నడిపిస్తున్న దీవానికి శోధం చేశాం అలాని రాణి బిడ్డలు నడిపించండి పాటధారా మీరు మాట్లాడి పరిశుద్ధ ఆత్మాభిషేకం దండి ఎంతమంది చూడలేకుండా సుప్రభ ఈ దినం అంతా ప్రభావం సద్దుడుగు పెట్టిన దీవానికి శోతం నారాజానికి వంద ఏసప్రభ భయంకర దినం శిమకాలున్నాం అలాని ఎట్లా ప్రభ మీరే మార్గం చూపించండి అలాగే నా దీవానికి శోతం చేసాం యేసప్రభ పీతి గల భయభక్తి అలాని గొప్ప జనం కనికనించండి అలాని ఆత్మ తెనివ్వండి వారికి సరస్వతం నడిపించి రాని బిల్లలు నడిపించి ఆటగాదాలు కాల్చి దురాత్మను కాల్చి పరిశుద్ధాత్మను నడిపి దయచేయమని మీరు మాతో మీరు మాట్లాడి ఆజీవంతు మీరు పరిశుద్ధాత్మని నడిపించమని ఇస్తున్నాం ప్రసం పరిశుద్ధలో ఉన్నాడా ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ీవే మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా తారి తారీతీనాన నీవు వెదకీ వచీరక్షించితివి ారీతీ నానూ నీవు వెదకీవ చితివి నిత్య జీవము దేవా నిత్య జీవము దేవా నీవేన మంచికా పరివీ పరివీ నివేణా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువాో ప్రభువా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడుదేవా అంతము వరకు కాపాడుదేవా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువాో ప్రభువాో ప్రభువాో ప్రభువా ప్రధాన కా పరిగా నీవు నాకై ప్రత్యక్ష మగు ఆ గడయలలో ప్రధాన కా పరిగా నీవు మా ప్రత్యక్ష మగు ఆ గడయలో నన్ను నీవు మరువాణి దేవా నన్ను నీవు మరువాని దేవా నీవేన మంచికా పరివీ నీవేన మంచికా పరివీ నీవేన మంచికా పరివీ నీవేన పరివీ ో ప్రభువాో ప్రభువా ఓ ప్రభువాో ప్రభువా నివేన మంచికా పరివీ నివేణికా పరివీ నివేణికా పరివీ నివేన మంచికా పరివీ అల్లలియా థ్యాంక్ యూ బ్రదర్ వాక్యం చూసుకుందాం సుదూ విశ్వర్రభ వాక్యం ద్వారా నడిపించి మీరే మాట్లాడి పరిశోధాతం నడిపిచ్చని మీరే సహాయం చేయమని దావి తీర్థన దావి తీర్థన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిల్వకాదు అలా ఇక్కడ చూస్తే యహోవ నా కాపరి నాకు ఏమి కలుగదు అలా ఇక్కడ దావి దావి ఇక్కడ చూస్తే ఆయన చెప్తాను ఆయన కాపరి కాపరి అంటే కాయవారు కాపరి అంటే రక్షకుడు రక్షకుడు చూస్తాం మనం ఇక్కడ యువో నా కాపరి నాకి ఏం కలదు అంటే దూఢమైన నమ్మకం అంటే ఈ దావిదు ఎంతో ఆయనకు మనం చూస్తాం కాపాడు దావిత్కు ప్రతి గొర్రెలు కాపాడుతుంటే ప్రతి విషయంలో ఆయనకు విజయం ఇచ్చినాడు ఆ గొర్రెలు పోతప్పుడు ఆ బాలు వచ్చినప్పుడు విజయం ఇచ్చినాడు అది దావి ఋషిజీ చెప్తున్నాడు యువో నా కాపరి ఏమి నాకు కలదు ఇంకేమంటాడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయిచున్నాడు అలా లీయా పచ్చిక చోట నన్ను పరిందజేను అలా లీయా పరింద జను అంటే మనకు పచ్చిక చోట చోట అంటే ఇక్కడ చూసే పచ్చిక అంటే గడ్డికి సాధ పచ్చికల చోట నన్ను పరింపే అక్కడ నాకు నడిపిస్తుంది దావిదంటుడు ఇక్కడ శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అలా శాంతికర అంటే ఏసప్రభు సాధ జనం అంటే మన దేవుని వాచ్యం సాధ అలలియ శాంతికర జనం నన్ను నడిపిస్తున్నాడు ఇంకేమంటాడు ఇక్కడ నా ప్రాణమునకు నా ప్రాణంకు ఆయన సేద అంటే ఆయన బలపడుతున్నాడు ఆయన చెప్తున్నాడు నా ప్రాణంని బలపరిచే దేవుడు ఆయన చెప్తున్నాడు అలా ఇక్కడ యహో నా కాపరి నాకు ఏం కలదు పచ్చి ఆయన నన్ను పరింద చేయను ఇంకా శాంతి ఇంకేమున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించను అలా శాంతి అంటే సుప్రమేణ నిల మార్గంలోని జీవన శాంతి శాంతి గల జీవనం పదిను ఇక్కడ చూస్తే పచ్చి గడ కూడా అంటే గొప్ప జనం మరి ఇక్కడ చూస్తే ఈయన ఈయన చిన్న గుంపుకు సాధన కనిపిస్తున్నాడు దావిదు ఒక చిన్న గుంపుకు సాధి అంటే పచ్చికడ అంటే పచ్చి గుంది పువ్వు లేదు కాయ లేదు అక్కడ నడిపిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ అలాది చెప్పండి ఇక్కడ ఇహో నాకు నాకు నడిపిస్తున్నాడు ఆయన నాకు నడిపిస్తున్నా అని చెప్తున్నాడు ఇంకేమంటాడు కదా నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు అలా నీతి మార్గంలో రక్షణ నాకు నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు దావి ఇక్కడ గాఢందకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం భ గా లో నేను సంచరించాను ఏ లోకమంతా గా లో ఈ లోకం అంతా లోయా కానీ అక్కడ పోయిన నేను నేను సంచరించిన ఏ అపాయం నాకు రాదు అలా అంటే గాలనికాయ అంటే లోయ అంటే మన మన్న సాదా చూస్తే నరకాన్ని సాధదు చూస్తే ఇక్కడ లోయలో పోయినక్కడు నాకు ఏ అపాయం రాదని చెప్తుండడు దావిధ దూడ చెప్తున్నాడు నీకు ఏమంటున్నాడు కదా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అలా ఆ లోయ శ్రమంలో పోతుంటే అక్కడ నీ దొడ్డు కర్రను నీ దండను నన్ను ఆదరించెను అంటే ఆయన వాక్యమే మనకు ఆదరిస్తుంది చెప్తున్నా దావి ఇక్కడ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అలా మనకు శత్రువు ఎదుట మన భోజనం ఎవరు విచ్రంగా ఉండడు మనం వాళ్ళకి చేసే ప్లేన్ మీటింగ్ పెట్టుకుంటాంట భోజనం అంటే దేవుని వాక్యం సాధచ్చు దేవుని వాక్యంకు సాధన అలా నా శత్రు యొక్క భోజనం సిద్ధపాటు అంటే మనకు మనకు ఎవరు శత్రువు మిత్రులు మార్చి ఏం చేస్తుండ భోజనం అంటే దేవుని వాక్యంకు మనం ఆత్మ దేవుని వాక్యం మార్చి సిద్ధపాటు అంటే దేవుని వాక్యంకు సిద్ధపాటు ఇక్కడ చెప్తున్నాం నూనెతో నా తల ఉన్నావు అలా నూనెతో నా తల ఉన్నాడు నూనె అంటే పరిశుధాత్మ విషేకం సాధ నూనెతో ప్రస్తుతాత్మ పరిశుద్ధాత్మక సాధు సరస్వంలో పోయే సాధు నూనెతో నా తల అంటే నా గిన్నె పొర్రీ పారుతుంది అంటే గిన్నె పొర్రి పారుతుందంటే ఇంకేంటి దేవుని ఆత్మలో ఆయన దావి దున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నేను బ్రతుకు దినముల కృపాక్షేమలే నా వెంట వచ్చు వచ్చేను అలా దావిదంటూ నేను ఇంత దినం బతుకుతున్నా భూలోకంలో కృప కృపా అంటే కాపాడం అలా సత్యమే నాకు ఏమంటాడు నేను కృపాక్షేమములే నా వెంట వచ్చును వచ్చాను కృపా అంటే మంచిది వచ్చాను అలా అలియా దేవునికి కృపా మన సిమెం అంటే మంచిది సిమం ఉండడం అంటే బాగుండే బాగుండే సబ్దా సుమైన మంచి వచ్చాను అని చెప్తుంది ఇక్కడ దావిద్దు మన దేవుని చెప్తుంది ఇక్కడ మందిరములో నేను నివాసము చేసేదను అలాగే ఇది ముఖ్యం ఉంది దేవుని వాక్యంలో మనం ఉండాలా అలాగే దేవుని వాక్యంలో నేను ఉండను అంటే దేవుని వాక్యంలో ఎప్పుడే ఉంటాడు మనకి ఏ తెలు రాదు దేవుని వాక్యంలో నేను యుహో మందిరం అంటే ఆయన మందిరం మనమే ఆయన మందిరం కనుక దేవుని వాక్యంలో నిల్చాలంటే దేవుని వాక్యంలో మనం నిత్యం ఉండాలా అని ఇక దావిత్ అంటుడు ఇంత ఆశ కలిగింది ఆయన నాకు దావిత్ కు ఏమంటాడు యుహో మందిరంలో మళ్ళా చదువు బ్రే యుహో మందిరంలో నేను నివాసము చేసేదను యహో మందిరంలో మనం నివాసించవాసం ఎక్కడంట ఆయన మందిరంటే ఆయన వాక్యమే మనకు నివాసం ఆయన వాక్యమును మనం జీవించాలని ఇక్కడ దావిత్ చెప్తుంది ఇక్కడ అలా చెప్పంటే ఇక్కడ ఏషియా గంధం చూసాం బ్ర ఏషియా సిక్స్టీ వాక్యంలో ఉంటూ సిక్స్టీ వన్ ట్వంటీ టూ బ్రదర్ ఓకే బ్రదర్ నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను నీ జను నీతి మంతులై ఉండు నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు మన నీ జనులందరూ నీతి మంతులై ఉందరు నీ జను నీతి మంతులై ఉందిరు ఇక్కడ మన ఏషియా ఇక్కడ మన ప్రభు కోసం చెప్తుంది ఇక్కడ నీ జను నీతి మంతులై నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు వారు నేను మహిమపరచినట్టు వారు నేను నాటిన కొమ్మగాను నేను పని నేను చేసిన పనిగాను ఉండి ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు వాళ్ళ ఏం చేస్తుండతి మంత్రు దేశమంతా స్వాతంలో స్వతంత్రించును వాళ్ళియా స్వాతికు దండు మీరు ఏం చేస్తున్నారంట భూమిని స్వతంత్రం మొత్త స్వార్థ ఐదని చెప్తాడు చదువురా వారిలో ఒంటరి వాడు వారి ఒంటారు వేయి మందు ఒక మానం చెప్తాడు అలా ఇతనం ఉపమానం చెప్తాడు ఏం చెప్తాడు కొన్ని ఇతనము నీళ్ళలో పడింది కొన్ని భూమిదా కొన్ని ముల్లెపల్ల కొన్ని మంచి నీళ్ళ ఇతర పడింది కొన్ని ముప్పై వంతులు కొంత అరవై వంతులు కొంత నూరు వంతులు పడించరు అయితే ఒంటరు ఏం చేస్తారంట ఇక్కడ ఏషియాలో చెప్తు ఇక్కడ వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును అలా వారు ఒంటరి వాయి వెయ్యి మందులు ఉండును అని ఇక్కడ ఏషియా చెప్తున్నాడు అలా అయితే ఇక్కడ ఏషియా ఫార్టీ బ్రదర్ నలభై బ్రదర్ ఫార్టీ లో ఎన్నో వచ్చిన బ్రదర్ ఫస్ట్ వచ్చి ఓకే బ్రదర్ అయినను నా సేవ కూడా నేను ఏర్పరచుకున్న ఇజ్రాయలు వినుము అలా నా సేవకుడు యాకం ఇద్దరు చెప్తున్నాడు నా సేవకుడు యాకంను ఇజ్రాయల్ ను ఇనుము అలా చూసే యాకం ఇజ్రాయల్ అంటే గొప్ప సాధ ఇక్కడ చూసే నేను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు అలయ్య నిన్ను సృష్టించి గర్వంలో నియించి సహాయం చేసిన యహోవా ఇలా సెలవిస్తున్నాగా నా సేవకుడవగు యాకోబు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఏషారును భయపడకుము ఏషారు భయపడకుము ఇక్కడ చూస్తే మనకు దైనిషన్లో భయపడొద్దు అని ఇక్కడ చెప్తుడు భయపడదు ఎందుకు భయం వస్తుంది భయపడొద్దు అని చెప్తున్నాడు అలా భయపడమని నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను అలా ఇక్కడ చూస్తే దప్పికని వాళ్ళ మీద నీళ్లను ఎండిపోయిన భూమి మీద ప్రవాహజను కుమ్మరించేవాడు వాళ్ళ అలియ చూస్తే ఎండిపోయిన భూమి అంటే మన గొప్ప జనం ఇక్కడ చూస్తే దప్పికొని వాళ్ళంటే మనకు ధామం ఉండాలా దేవుని వాక్యం మీద ధామం ఉండాల వాక్యం అయితే దప్పికొని వాళ్ళ ఎండిపోయిన భూమి ఎండిపోయిన మనం చూస్తాం హెచ్కల్ గంధం ఏం చూస్తున్నాం లోయలో ఒక వాళ్ళు ఏమైంటారు ఎండిపోయింటారు మా మాస నిపంగా అయ్యారని చెప్తారు వాళ్ళు ఇక్కడ చూస్తే దప్పికొని వాళ్ళ మీద నేను నీళ్ళు కుమ్మించను ఎండిపోయినా భూమి మీద జోహము చదువుట నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీ కుమారు మన సంతతి మీద ఆత్మ కుమ్మరి సంతతి అంటే ఆత్మీయ సంతానం ఇప్పుడు పౌరు చెప్తూ నా కుమారుడ అంటాడు నిజమైన కుమారుడ ఆత్మ నీ సంతతి మీద నా ఆత్మని నేను కుమరిచేందుకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అలా మనను మన వచ్చి మన దేవుని వాత్రం తీసుకుని బాష్రూమ్ తీసుకుని పుట్టిన వారిని నేను ఆశీర్వాదించిన చెట్టు నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరభంజే చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు వాళ్ళ నీటి కాలం చాటు నాట వల్ల చెట్టు ఎదుగుదురు అంటే ఏమంటారు మన దేవుని వాక్యం వాల్వి మళ్ళీ ఎదుగుతారు అని చెప్తుడు అంటే ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలా ఇంకా మీ పిలుపు మీ ఏర్పాటు నిత్యంగా చేతుంటే నిత్యంగా ఎదుగుతూనే ఉండాలా ఒకడు నేను ఎహోవ వాడనను మరి ఒకడు పేరు చెప్పుకును మరి ఒకడు తన చేతితో రాసి ఇస్రాయిలను మారు పేరు పెట్టుకొనిను ఇంకేమంట కింద చూస్తే ఇస్రాయేలీల రాజైన యహోవ వారి విమోచకుడినైనా సైన్యములకు అధిపత్యగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇలాగ సెలవిస్తును మొదటి నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడిను లేడు లేడు మొదటి వారును కడపటి వారును నేను తప్ప ఇంకా ఏ దేవుడు లేడు చెప్తున్నాడు ఇక్కడ ప్రభు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను జనం నియమిది ఆదాం నుంచి మనకి ఏం చేసినాం నియమించిండు ఆదాం నుంచి మనం వచ్చినాం మన పూర్వపుడు ఆదాం నుంచి మనం మనం ఆదాం నుంచి ఇక జూడు మలా సెంటర్ చదువు ఆదిలోనున్న జనం నియమించినది మొదలుకొని మొదలుకొని నేను తెలియజేచు వచ్చినట్లు తెలియజేడు అట్టి వాడు ఎక్కడైనా నుండిన ఎడలా నాకు తెలియ చెప్పవలేను వాళ్ళు ఇక్కడ చెప్తు అట్టి వారు తెలియజేయాలని నాకు చెప్పవలను అంటే తెలియజేసేది నేనే కనుక ఇంకా ఇవ్వలేరని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ ఉండేలా నాకు తెలియజేయడం చెప్తున్నాం ఇంకేమంటాడు ఇక్కడ ఆ సంగతి నాకు ప్రచురింపవలెను ఆ సంగతి మీకు తెలియస్తే నాకు ప్రవచ చెప్పవలను ప్రవచించవలను అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను అట్టి వారు భవిష్యత్ జీవించి రాబోయే ఉన్నవారు ఇది ఎవరు చెప్పారు దేవుని వలన ఇది సాధ్యం రాబోయే సంగతి చెప్పాలంటే దేవునియోగనే సాధ్యం అలా తన ప్రవర్తనకు ఏం చేయకుండా బయటపడతానంటే తన దాసు ధర ఇదే బయటపరచబడదు దీని వల్ల లేదు ఇంకా మీరు వెరవకుడి భయపడకుడి మీరు వెరవకుడి భయపడకుడి పూర్వ నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా పూర్వం నుంచి ఈ సంగతి తెలియజేయలేదా అలా ఎప్పుడు చూస్తే పూర్ణ నుంచి మనకి ఏం చూస్తే ఆది కాలం నుంచి మనకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూస్తే మనకు ఇప్పుడే మనకు దేవుడు అనేక రాష్ట్రాలు తెలియబెడుతున్నాడు కనుక దేవుని వాక్యమైన గూడ రాష్ట్రాలు మనకు తెలియపెడాలి దేవుడే తెలియపెడాలా అలా చెప్పంటే ఇక్కడ ఏషేదర్ చెప్తున్నాడు తెలియపెడిచేది ప్రభే కనుక ఇంకా ఎవరు దేవుడు చిన్న వాక్యం తీయచ్చు కాబురా ఎవరు బ్రదర్ నుయించు నుంచు ఓకే బ్రదర్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందాలేసయ్యా అబ్రహాం విశాఖ యాకూబ్లో గొప్ప దేవ కృపామయడానికే వందాలేసయ్య వాకిందర ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలిసయ్యా మీకు స్వరమైన ధన్యత మీరు మాకు అనుగ్రహించిన దాన్ని నీకు వందాలిసయ్యా ఇక దినం ఎంతోమంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజిలుగు పెట్టుకున్నారైనా మీరే మమ్మల్ని కాచి కాపడి దివరాత్రులను అయినా మీ కృపలో భద్రపరిచినందుక నీకు వందాలేసయ్యా గొప్ప దేవ మీరే మా కాపరి ప్రభా యహోవ నా కాపరి నాకు ఏమి కలుగుతున్నారు కాబట్టి ఓ ప్రభా వాక్యంలో ప్రభ న తండ్రి అక్కడ ఏమి కోరుకోరని ఉంది ప్రవ్వ కాబట్టి మీరు మాకు కాపరుకుంటే మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రవ్వ సమస్త మీలో ఉంది కనుక ప్రభ మీరే వాటిని మీకు అనుగ్రహిస్తారు మాకు నైనా గొప్పది ఇవ్వాలాంటి విశ్వాసంలో మేము ముందుకు పోవాలా గాఢంధ కారంలో లోయలో పోయినా కానీ ప్రవ మీ వెలుగు మీకు దుడ్డు కర్రని మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా మీ వాక్యమే ప్రభావ నైనా ఇసయ్యా నీకు వందలు చెల్లిస్తున్నా మీ చివరి కాలంలో ఉంటుండగా ప్రభావ మీరు ఆకడ దినాల్లో మేము ఉంటుండగా ప్రభావ నైనా ఈస ప్రభ నేము బహువిశేషంగా ప్రభ నైనా మీ వాక్యంలో ప్రభా మేము బలపడాలా సంపూర్ణంగా ప్రవ్వ మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రాదిష్టమైన ఎంతోమంది ఓ ప్రభ ఎండిపోయిన భూములు ఉన్నారు ప్రభా వాళ్ళందరి మీద ప్రభా జల ప్రవాహం ఓ ప్రభావ మీకు పరిశుధాత్మ శక్తి ప్రభా మీ సత్యం ప్రవహింపాల ప్రభావ ఓ ప్రభావ నది వల్లది ప్రవహించాలా నీకులు ప్రభా మీ సత్యం లేక రావాలా ఎందుకంటే ప్రభా ఇది చివరి కాలంలో అయినా ఇది బహుభయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ మీరు బహు తొరగే ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు సిద్ధపరచాలా ఓ ప్రభావ ఎన్నడూ దున్నని భూములు మేము దున్నాలా ఓ ప్రభా నీతి అనే ప్రవ విత్తనం మేము నీకులు మీ చెంత మేము ఎందుకంటే ప్రభా ఇంకా ఆలస్యం లేదు ప్రవ్వా ఎంతో మంది ప్రభావ తండి తండ్రి వాళ్ళ కాలాలు ముగించుకున్నారు నాయన ఎంతో భయంకరమైన కాలాలు ఉంటుందిగా ప్రవ ఓ ప్రభ నా మేము ఈ చివరి కాలంలో ప్రవ్వా వీటన్నిటిని సత్యాన్ని గ్రహించి ప్రభావ అనేకులు మేము అనేక ఆత్మలు గోసిస్తనే ప్రభావ ఎవరు మమ్మల్ని విడిపించగలనే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే ప్రభావ ఓ ప్రభావ తన్ని ములుగుతునే ప్రభా ప్రసవేదన పడుతున్న ఆయన వాళ్ళందరూ ప్రభా విడుదల పొందాలా ప్రభావ మీ సత్యమైన మార్గంలోకి రావాలా ప్రభావ అనేకలు ప్రభా రోగాలతోని రకరకమైన సమస్యలతోని ప్రభావాలు కొట్టిమిట్లాడుతున్న ప్రభావ సైతన్ బంధకాల ఉన్నారు ప్రభు అందరినీ ప్రభావ విడుదల కల్పించాలా యేసుక్రీస్తు నామంలో ఎక్కడ అడుగు అక్కడ చీకర శక్తులని పటాపంచలైపోతున్నాయి ప్రభావ ఎందుకంటే అది మీ ఇచ్చిన కార్యం మీరు చేసిన కార్యం ప్రభావ మీ సమర్థవంతమైన వాకుదారి అది ప్రభా గొప్ప దేవ విశేషంగా ప్రభావ అయినా మీరు సేవ చేయాలి అనేక చోట్ల ప్రభావం బిడల్గా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం ఈ యొక్క మధ్య కాలే మీరు మాకు సహాయకులున్నారు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది ఉంది వాక్యం చెప్తుంది ప్రభా ఓ ప్రభా ఒక చిన్నవాడు ఒక గొప్ప జనం లాగా ఒక నేషన్ లాగా తయారవుతాడని వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టి ప్రభా మేము ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళిపోవాలా ప్రభా మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ వెళ్ళిపోయే ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా ఒక అడుగునే ఉంటే అక్కడే ఉంటే ప్రవ సువార్త ఆరంభం కాలేదు అని శిష్యులు ప్రవ వాళ్ళు అక్కడక్కడే గూడు కట్టుకొని అక్కడక్కడే వాళ్ళు ప్రవ అక్కడక్కడే జీవిస్తున్నారు నాయన కానీ మీరే ప్రవ ఆ ఏర్శల్యంలో కరువు ఒక ప్రవక్త వచ్చి ప్రవశించిన ప్రవ హిషలంలో కరువు రాబోతున్నాయని అప్పుడు ప్రపంచం అంతా వాళ్ళు చెదిరిపోయిన అప్పుడు సువార్త ప్రకటించబడింది తోమైన శిష్యుడు మా దేశానికి వచ్చి సువార్త ప్రకటించకపోతే ప్రభావ ఈ దేశం ఏమైపోతున్న ప్రభావ మీ కృప ఉంది కాబట్టి ప్రభా ఈ దేశం మీద మీరు తోమ నడిపించినారు ఆ రీతిగానే ప్రభా ఈ లోకంలో ఎన్నో ప్రభా ప్రదేశాలు ఎన్నో దేశాల్లో ప్రభావ ఆయన ఈస సువార్త లేదు ప్రభావ ఎన్నో ప్రాంతాల సువార్త ఇచ్చేంత మీరు నడిపించాలా అలాంటి సేవలు నడిపించండి ఆయన నీకు వందలు ఇసయ్య వాక్యం చెప్పి మన రోజు పేరు మీరు దీవించండి ఆశ్రవదించండి నూతనమైన పరిశుదాత్మ అభిషేకం దయచేయండి మీ పరలోకి ఒక జ్ఞానం అనుగ్రించండి మీ వాక్యంలో మీ జ్ఞానంలో సంపూర్ణంగా ఇంకా ఎదగల ప్రభావ అనేకమైన రహస్యాలు బదులుదారు మీరు బయలుపరచండి నా దేవా ప్రభావ మీ వాక్యం ఇంకా మీరు బలపరచండి ఆయన మంచి ఆరోగ్యం తెచ్చేసి కుటుంబం ఓ ప్రభా అందరినీ ప్రభా మీ దీవించండి వాళ్ళ కుటుంబ బంధువులందరినీ ప్రభా సర్వసత్వం నడిపించమని ప్రదిష్టమైన నా తండ్రి నా దేవానికి అన్నలిసయ గొప్ప దేవ ఐరస్ బాధ్యతలు అందరూ మీరు స్వస్థపచ్చండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి బిడ్డ సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం నైనా ఏసు క్రీస్తు పరిశుధ ప్రతి బంధకాలను చూడాలను దయచేసి ప్రవా మిమ్మల్ని స్వీకరించేలాగన పత్తి బిడ్డ మీ తట్టు రక్షణ ప్రణాళికలో పత్తి బిడ్డ మీ తట్టు సహాయపడండి గొప్ప దేవ కే్రూప్ లో ప్రతి బ్రదర్స్ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రవా ప్రతి చోట మీకరకు సాక్షన్లు పెట్టుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ఈ చివరి కాలంలో శ్రమల కాలం ఏ రీతిగా మేము ముందుకెళ్లాలో మీరే మార్గం చూపించండి ఏ రీతిగా ప్రవా మనుషులకు మీ వాక్యాన్ని ప్రకటించాలా ఓ ప్రభా ఒకవేళ ప్రభా మా ప్లేస్ లో మీరుంటే ప్రభులకు ఎట్లా వాక్యం చెప్తారు అట్లా మేము చెప్పు లాగా మనసు మీ తలంపు మీ ఆత్మ ప్రేరేపణ మాకు అనుగ్రహించండి ప్రతి ఆత్మను మేము వివేచించాలా ఓ దేవాలంటే ఆత్మను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం వివేచన లేకుంటే ప్రభావ మోసపోయే అవకాశం ఉంది ప్రవ్వా కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరు వివేచన వరం పొందుకోవాలా ఓ ప్రభావ పతి ఆత్మను వివేచించాలా ప్రావా మీ సత్యని ప్రకటించాలన్నా సాయపడమని ప్రార్థిష్టం అయినా చంద్రశేఖర ముట్టను ప్రభావా అన్నకు మంచి ఆరోగ్యం దయచేయని ప్రభావ మీ పరలోక జ్ఞానం చేతి ఇంకా నింపను ప్రావా మీ సముచితమైన జ్ఞానం చేతి నింపండి అన్న ద్వారా అనేక మంది విషయాలు మాకు నిన్ను శుతిస్తున్న నిన్నే కనపరిస్తున్నలైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా గొప్ప అన్న కుటుంబంలో మీ దీవించి ఆస్వాదించండి ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచిపోయిన ప్రావా మీ దూతల కాబ్బలు అనుగ్రించండి వాళ్ళ ఫ్యూచర్ గొప్ప సేవకులు మీరు తయారు చేయండి వాళ్ళ స్టడీస్ లో మీరు బ్లెసింగ్ అనుగ్రించండి ప్రభావానికి లేవుని తండి మీరు అభిషేకించి మీరు వాడుకొని శిశ్ మంచి ఆరిగిందేయండి మీ పరలోకి ఉపజ్ఞానం చేత నింపి ఇంకా శివులంగా బలంగా అభిషేకించి వాడుకొని అన్న కుటుంబీకులు అన్నదములు అందరినీ ప్రభ సరోసత్తు నడిపించమని ప్రాదిష్టమైన ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో ప్రభవ ఏముంటుండగా ప్రభావ మా పిల్లుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం జట్టుకు మరీ జాగ్రత్త ప్రతి మినిట్ ప్రభ ఎంతో ముఖ్యమైనది ప్రవ పతిదీ మేము షోర్ చేసుకోవాలా ప్రభా మీ వాక్యంలో మేము స్థిరపడాలా బలపడాలా ప్రభావ రాబోయే కాలంలో ప్రభావ మోసకరమైన ఓ ప్రభావ కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం వాడు పడేయడానికి వాడు కుయుక్తితోని ప్రభావ మనుషులు మోసగిస్తున్న ప్రభావ శరీర మీద వాడు బాణాలు ప్రయత్నాలు చేస్తున్న ప్రభావాల వల్ల చిక్కబడుకున్న ప్రభావ విశ్వాసం అనే కడతా మీ వైపు చూస్తూ మా గురితో మేము పరిగెత్తాలా ఓ ప్రభావ అన్నికులు మీ చెంత మీద నడిపించాలా అలాంటి సేవా జీతవులకు మిమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆకర్షిద్ధపరుచుకోమని త్వరలో రాయన క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన ప్రార్థించండి సాయం చేస్తాం నడిపించిన శుభం చేస్తే ప్రభావం చేస్తాం వైరస్ బ్రహ్మ తాకండి స్వస్థపరచని ఆత్మహత్య వాళ్ళకి సరస్వతం రావాలి మీరు ఆకర్షించే మీ దగ్గర ప్రభావ వాళ్ళకు సువార్థ పొంది నడిపించండి రక్షణ కలిగించండి డాక్టర్ నర్స్ మార్చని రక్షణ తెచ్చండి నా ఆ దివానికి శుతం వ్యాక్సిన్ మీద మీరు రక్తం పోషండి ఎవరికి హాని కను అలా ప్రతి ప్రజలకు మీ కృపాదాల కాపాడుకోండి ఏసో ప్రభా నీ బిడలేక మీరు సహాయండి నా ప్రభావానికి సొతం చేసాను రాబోయే తెగులు ఎంతో భయంకరంగా వస్తున్నాయి ఆ తెగులు కొంచెం ఆపండి వేసవ ప్రభా ప్రజల రక్షణ రక్షణ ప్రభావ పొందాలా ఏసో ప్రభా నీ కనికరం కటాక్షం దీవానికి శ్రతం ఏసానికి పొందాలి ఏసో ప్రభా అలా లేదివా మనత ఎంత మాది ఈ లోకం విడిచిపోయింటూ ఎడబాయి కుటుంబం నుంచి మూరం పెడతాను వారిని పోషించి ఆదరించి ముఖ్యంగా ఆత్మరక్షణ దండి నాదివానికి సొతం కేపీ మంది ఉన్న తాకండి బలపరిచి స్థిరపరిచి ఇంకా సరస్వతం నడిపించండి అలా లేన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వాడ బలాల ఈ లాస్ట్ దినాల ఏసప్రభ పరిశుభాత్మ బలంగా కుమరించండి నాదివానికి సొతం అన్న మట్టం తాకండి ఆరోగ్యం లే నూతన శక్తి బలంతో ఇంకా సరస్వతం నడిపించండి గూడె రాసేచ్చని అగ్ని కంచండి నాదీవాణి చేస్తాం అక్క ముట్టం తాకండి ఇంకా బలంగా వాడుకోండి అక్క వి అన్న లెక్క చెప్పాలేసే ప్రభావ ప్రసిద్ధ ఆత్మ కుం చేయండి బలంతో నింపి శక్తి మీ ఆరోగ్యం దని పిల్లని మీ మీ దూతలు పెట్టి కాపాడి వాళ్ళ బావుచ్చీవించి మీ సేవలో బలమైన సాధ తయారు చేయండి అన్న బంధువులు ఎంత మందిలో వాళ్ళి రావాలా సరస్వతం చక్రపతి మట్టని తాకండి జ్ఞానం లేచని ఆలోచితలను తిని ఒక ప్లానిక ఒక ప్లాన్ అని ఆ ప్రాంతంలో ప్రభా నిని చీకటి పోవాలా ప్రజలను వెలుగులో రావాలని తీసుకునే భాష తన భార్య జ్ఞాపకం చేసుకోండి సంతానం కలిగించండి జ్ఞానం పరిశుద్ధాత్మ నింపి ఆమె విషయకురాలుగా మార్చుకొని నడిపించండి వాళ్ళ బంధువులు ఎవరు రక్షణ పొందలే అందరూ రక్షణ పొందాలా ఈ కడవడి గడయా ప్రభా నాది వని సతం అలా నాది మన కల్లీలు ప్రార్థన తెచ్చని ఆత్మల భారం తెచ్చని ఇంకా బాబు మా తండ్రి ఇస్రాయల దేవం మీకు ఎక్కడి దగ్గర తెలుసు తెలుస్త్రాలైనా ఇంకా గడిచిన కాలం అంత సరసిద్ధంగా కాపాటి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభావ మిమ్మల్ని స్థితించలాగినా కనపరిచేలాగను మీకు స్వరం విధాన మిమ్మల్ని సిద్ధపరిచినందుకు ఏర్పరిచినందుకు మీకు ఎంతో బాధనగట్లు అర్పించుకుంటున్నాను నేను ముఖ్యంగా ప్రభా మీకు పరిషుదాత్మ అభిషేకం ఎంత అవసరమైనది మీరు మరోసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు అయినా పరిషుదాత్మలు లేకుండా మీ వాళ్ళ మేము కాలేం ప్రభా అవునైనా ఎంతమంది అయితే తమ పిల్లలు అనిపించింటారు వాళ్ళందరూ పరిశుధాత్మ చేత నడిపింపబడిన వాళ్ళని ప్రమా రాష్ట్రపత్రిక మీద జ్ఞాపకం చేస్తుంది అయినా దాన్ని బట్టి మీకు ఎంత వర్ణాలు మీకు ఎంత కృతజ్ఞత అర్పించుకుంటున్నాం ప్రభావ ముఖ్యంగా తండ్రి మేము అనేక ప్రాంతాల వ్యక్తుండగా మీ యొక్క ఆత్మీని అడిగింపు అనుగ్రహించండి అనేకులు సత్యాన్ని గ్రహించాలా సత్యం ప్రకారగా జీవించగా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృపాల్లో మరోసారి మన జ్ఞాపకం ప్రతి బ్రదర్ సిస్టర్ చిన్న చిన్న పిల్లలందరి గురించి ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారు అక్కర్లు భర్తలు తీర్చండి వారందరినీ సత్యాన్ని కనిపించండి సత్యాన్ని ప్రయోగించే పెట్టి లేక తయారు వైరస్ బారిన పడిన వాళ్ళని స్వస్థపరచండి వ్యాక్సిన్స్ బారిన పడిన వాళ్ళని విడుగా దేస్తే మళ్ళీ హీలింగ్స్ అనుగ్రహించండి రాబోదరాలలో బహుభయంకరమైన కఠినమైన శ్రమల కాలంలో ఉండబోతున్నాయి కదా హీలింగ్ క్యూప్స్ అనుగ్రహించండి ఇప్పుడు పరుల చేత ఆశరించి అభిషేకించి నడిపించమను ముఖ్యంగా విభేజన వరం అనుగ్రహించండి ప్రవచన వరం అనుగ్రహించి నడిపించండి మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అంత గొప్ప సహించమని సర్వసరకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను గొప్ప గొప్ప జన లక్ష నలభై వేల మంది ఆశ్రించండి వినమంత మేసాం చేతి నడిపించే సురక్షితగా ఇంటికి తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభ్వానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా నీ కృపలో కాచి కాపాడినావు తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి తండ్రి ప్రభా యొక్క దినంకు నీకు నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత మమ్మల్ని యోగ్యులుగాను భాగ్యులుగాను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణ క్రీడ నా ఎస్ అయ్యా నీకే వేలాది వంద నాలుగు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగయుగములు కలుగును గాక హలలియ తండ్రి ప్రభా నాయన ఇదిగో నా తండ్రి నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభా నాయన ప్రభా నాయన యహోవా నాకు కాపరి నాకు లేమీ లేదని చెప్పినావు తండ్రి కాబట్టి మేము నాయన ఎలాంటి ఐక్య విచారాల్లో మేము చిక్కుకోకుండా ప్రతి విషయంలో ప్రభానాయనా తండ్రి మాకు సహాయకుడిగా నీవే ఉన్నావు మమ్మల్ని విడవని ఎడబాయిని దేవుడవు తండ్రి కాబట్టి ప్రభాన్ అయినా తండ్రి ఎక్కడ అవిశ్వాసం పెట్టకుండా ప్రభానాయన మేము విశ్వాసంలో అభివృద్ధి పొందాలా వాక్యంలో అభివృద్ధి పొందాలా కాబట్టి ప్రభానాయన గాఢంద కూరలో వెళ్ళినా మా శత్రువులు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభానాయన తండ్రి ప్రభా వాళ్ళతో వెళితే ఆ పరిస్థితుల్లో ఎట్లా నడుచుకోవాలా ఆ గాఢంధకారులో వెళ్ళిన శత్రువులు ఎక్కడికి ఎట్లా నడుచుకోవాలా ఎట్లా మాట్లాడాలా ప్రతిదీ ప్రభ నీ దయా సంకల్పం చొప్పున మేము నాయనా తండ్రి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా ఎట్లా నడుచుకోవాలా ఆ పరిస్థితుల నుంచి ఎట్లా పడిపోయాల ప్రతిదీ ప్రభ మీ యొక్క చిత్త మేము పోవాలా ప్రభా కాబట్టి మమ్మల్ని ఆ ముందుకు నడిపించండి ప్రభా వాక్యం ప్రకటించిన మనోజ్ బ్రదర్ ని దీవించండి ఆశీర్వదించండి ఆయన కుటుంబాన్ని ప్రభా నాయన ఈ యొక్క కడవరి కాలంలో ఈ యొక్క కాలంలో ప్రతి కీడు నుండి సోదల నుంచి ప్రతి తండ్రి ఆయన ప్రతి దుర్దినముల నుంచి ప్రభా మీ కృపలో కాచి కాపాడి భద్రపరచుకోండి మీరు ఆకటి వరకు సిద్ధపరచుకోండి ప్రభానైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభానైనా ఈ యొక్క మనోజ్ బ్రదర్ గాని రేణుకా సిస్టర్ గొప్ప సేవ జరిగించాలా ప్రభు ఏసు పరిశుద్ధ నామంలో తండ్రి అది నీ చిత్త ప్రకారమే జరుగునుగాక ప్రభు వీళ్ళ ప్రభా గొప్ప సేవకులుగా ఆయన మొత్తం నాయన వాళ్ళ పరిస్థితులు ఎక్కడైతే వాళ్ళు వెళ్తున్నారో ప్రతి చోట గొప్ప సూచక్రియలు మహత్కార్యములు చేయాలా నాయనా ఎక్కడ ఈ లోకంలో చిక్కకుండా దుష్టుడికి చెక్కకుండా ప్రభా నాయనా నీ యొక్క అగ్ని నీ యొక్క దేవదూతల కాపుదల వాళ్ళకు ఇంకా ప్రభా ఎన్నో గోడమైన మనుగైన ఎన్నో ఆత్మీయ సత్యాలు వాళ్ళకి మీరు బయలుపరచండి వాళ్ళ ద్వారా అనేకులకి బయలుపరచండి నాయన నీ విశ్వాసంలో అభివృద్ధి పొందాలా నాయన ఎక్కడ నాయన లోకాన్ని ప్రేమించకుండా లోకంలో చిక్కకుండా ఎల్ల వెళ్ళలా నీ ఎందు ప్రార్థన చేసి నీ విశ్వాసంలో బలంగా వాళ్ళ అభివృద్ధి ప్రభా తండ్రి కాబట్టి వాళ్ళని ప్రభా నాయన మీరే కాపాడండి ఆ రీతిగా ప్రభా ఆత్మీయ స్థితిలో ప్రభా నాయన లోతైన మర్మాలతో ప్రభా మీరే యొక్క నూనెతో అభిషేకం చేసిన ఆయన ఎట్లయితే పొంగి పొర్లతదో ప్రభా ఒక మనోజ్ బ్రదర్ కూడా యొక్క అభిషేకం అట్లా పొంగి పొరలాలా గొప్ప సేవ జరగాల అది మీ చిత్త యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆయన జీవితంలో నెరవేరాలా ప్రభ అలాగే ప్రభా నాయన తండ్రి మేము ప్రభా యొక్క వైరస్ కాలంలో శ్రమల దినాల్లో మేము ఉంటుండగా ప్రభా ఎక్కడ భయపడకుండా నాయనా ధైర్యంగా ప్రభా మేము వెళ్ళాలా మనుషులని లక్ష్యం ఉంచకుండా ప్రభ నిన్ను లక్ష్యం ఉంచాలా నీ పట్ల మేము భయభక్తులు కలిగి ముందుకు పోవాలా నీ వాక్యంలో అభివృద్ధి పొందాలా నీ వాక్యానుసారంగానే మేము జీవించాలా మా జీవితాలను ఆ రీతిగా కట్టుకోవాలా మా కుటుంబాన్ని పిల్లలను ప్రతి ఒక్కరిని ప్రభా చివరి వరకు ప్రభావాన్ని ఎదుట మేము నిలబడేదినం వరకు ప్రభా మేము పరిశుద్ధత కలిగి జీవించాలా ఎక్కడ లోకమాలిని అంటకుండా ఎక్కడ మేము చిక్కకుండా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరణ చేసుకోవాలా ప్రతిదీ ప్రభా ఎదుట మేము ఒప్పుకొని క్షమాపణ పొంది నాయన రక్ష బల్లారథంలో కూడా పాలు పొందాలా ఆయన అవిధేయతతో నాయన పాలు పొందడానికి వీల్లేదు ప్రభ ఎందుకంటే అవిధేతతో పాలు పొందితే అది నాయన శాపం అక్కడ వాక్యం ఉంది ప్రభా కాబట్టి నీ యొక్క బల్లారథంలో పాలు పొందేటప్పుడు ప్రభా ప్రతిదీ నీ ఎదుట ఒప్పుకొని నీ క్షమాపణ పొందుకొని తర్వాత మా జీవితాలు సరిచేసుకొని నేను ఆ యొక్క నీ యొక్క శరీరము నీ యొక్క రక్తం మేము తాగల కాబట్టి ప్రతి ఒక్కరూ అదే పరిశుద్ధతతో ప్రభ అదే రీతిగా ప్రభ అందరూ వెళ్ళాలా ఎక్కడ ఆచార వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభాది పాలు పొందకుండా ప్రతి ఒక్కరికి ప్రభా యొక్క జ్ఞానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభ వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరము క్రొప్ప చూపించండి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి చంద్రశేఖర అన్న కూడా మంచి ఆరోగ్యం ధరించే ప్రభావం ఆయన కుటుంబంలో మీ పరిలోకరు శాంతి సమాధానం అనుగ్రహింపబడునుగా కదండి అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభావం మీరు మాకు బయలుపరచండి ఆయన ఇంకా అన్న కుటుంబం చుట్టూ మీకు కంచే కబుదల భద్రత అగ్ని పెట్టండి బిడ్డల చుట్టూ కూడా మీకు కంచే కబుదల భద్రత అగ్ని వాళ్ళని దీవించి ఆశీర్దించి ప్రభావం లేక ఎడ్యుకేషన్లో ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తండి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రభా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను వాళ్ళ రాకపోకల్లో వాళ్ళు చేసే ప్రతి పనుల్లో ప్రభ ప్రతి విషయంలో ప్రభ వాళ్ళు కూడా ప్రతిదీ పరీక్షించి ప్రభాయన చేయాలా ఎందుకంటే మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం కాబట్టి మమ్మల్ని మేము పరిశీలించుకోవాలా ప్రతిదీ ప్రభా పరీక్షించుకొని నీ చిత్త మేము ముందుకు పోవాలా అలాంటి విధానంలోకి అలాంటి జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి ఈ యొక్క స్వరాన్ని నేను నమ్ముతున్నాను ప్రభా ఈ స్వరం మీ కలిగింది కాబట్టి విశ్వసిస్తున్నాను నా హృదయపూర్వకంగా నాయనా యొక్క స్వరాన్ని స్వీకరిస్తున్నాను ప్రభ స్వరం ద్వారా మాట్లాడి నాయనా బలపరిచినందుకు నీకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యా నీకే ఈవేగములు కలుగును గాక నజరీడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కృతజ్ఞత దాస్తలు స్తోకాలి రజ పరిశుద్రమైన సర్వశక్తి మంచుట సర్వాధికారి నీకు వందరాలు ప్రభావ వేలాది దూతలతో కూడిన మాహోనుద్రమైన గొప్ప దీవ నీకే స్తోతుంది దేవా ఏ చుప్రభా వాక్యం చేత ప్రభావ మీరు నీకు వందనాలు ప్రభావ దేవా ఏచు మేము దీంట్లో కలవరపడడానికి వీలదు రజ దేవాచు ప్రభావం మారి ఆజ్ఞాయించడం దేనికి భయపడద్దునే ప్రభా ఏచు ప్రభావాన్ని మేము దేనికి భయపడద్దు ప్రభా దేవా అన్నింటినీ ప్రభావ మేము తాకల ప్రభా మరి మేము ముందుకు వెళ్ళాలా ప్రభా మరి గురి ఎద్దకే మేము పరిగెత్తటకు ప్రభా మీరు మాకు సహన ఇచ్చాం ప్రభా నివా మా విషయంలో ప్రభావ మీరు మాకు సాహందా ఇచ్చాం ప్రభా ఇలాంటి విషయాలలో కూడా ప్రభావ మేము పడిపోదు ప్రభా ఆత్మీయంగా ప్రభావ మేము ఇంకా బలపడాలా స్థిరపడాలా ప్రభా దేవాచు ప్రభావ మరి మీరే మాకు సాహం దా ఇచ్చేయం ప్రభా వచ్చిన శోధనలు ప్రభా ప్రతి ఒక్క శోధన కళలు ప్రభా ఈ కొట్టివేండి ప్రభా దేవాచు ప్రభావ మరి నీ ఎందు ఇంకా మేము ఎదగాల అనేకులకు ప్రకటించాలి ప్రభా దేవాయత్స ప్రభా మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా సమయోచితమైన జ్ఞానం దాయించండి ప్రభావ దేవాయచ ప్రభా ఆత్మని వివేచించే జ్ఞానం కూడా మాకు ఇవ్వండి ప్రభా ఏశానికి ఎస్తాం నీకేమన్నా తండ్రి దేవాయచ ప్రభావ మళ్ళీ మర్చి వల్ల మమ్మీని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి మమ్మీ యొక్క ఆ యొక్క కాళ్ళను మీరు తాకి ము సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి తండ్రి దేవాయచ ప్రభా బిడ్డ కుటుంబానికి కావాల్సిన అవసరం మీరు తీర్చండి ప్రభా ఏచ్రభా బిడ్డ కూడా ప్రభా చక్కటి జాబ్ ని మీరు దాయించండి ప్రభా ఏశానికి ఎస్త అవుతాం నీకే ఉన్నారు దేవాయతు ప్రభా అనాథ బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభావ దేవ ఎంతమంది అయితే అనాథ బిడ్డలున్నారో ప్రభా వారి నందిని కూడా ప్రభావ నీ యొక్క రెక్కల కింద వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీరు వారి భవిష్యత్తు మీరు తీర్చ తీర్చని ప్రభావ దేవా ఏసు మరి వాళ్ళ కూడా ప్రభా గొప్ప సేవకులు కావాలి ప్రభావ దేవ వాళ్ళు చదవంతట్లు నీ యొక్క స్థం తోడించని ప్రతి ఒక్క దానికి కూడా ప్రభావ మరి నీ సాయం ప్రతి ఒక్క బిడ్డకి అవసరం ప్రభా ఏసు ప్రభా అందరికీ సాయం చేయని ప్రభావ దేవాయసు ప్రభా ఈ యొక్క జీవ దినంలలో ప్రభావ మంది ప్రభా మరి రకరకాల బోధల నుంచి ప్రభావం మరి అందరూ మోసపోతున్న ప్రభా ఏసారి అలాంటి మోసంలో పడకుండా ఉంటకు ప్రభా మరి పాములని త్రేలు త్రొక్కుటకు ప్రభా శతులు బలం అంతటి మీద ప్రభా అధికారం ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలి ప్రభా ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చని ప్రభా నీకే స్థూతం నీకే ఉన్నాను తండ్రి దేవా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము ఎక్స్పీరియన్స్ అయ్యి ముందుకు వెళ్ళటకు ప్రభా నీ యొక్క కృప నీ యొక్క కనిక్రమంలో ప్రభావ మమ్మల్ని భద్రపరచుకో ప్రభా దేవాన్ని యొక్క రెండో రకాలకి అందరినీ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ అమ్మంలో తండ్రి ఆమె మన ప్రభు ఏసీ క్రిస్తక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనక ఆ మెయిన్ అడలిగే ప్రైజులందరికీ